పాటలున్నారు చాక్లెట్లు తీసుకున్నారు అలాగనే డ్యాన్స్ చేశారు అన్నీ బాగున్నాయి కదా ఇప్పుడు మన మధ్యలో హైదరాబాద్ నుంచి కొంతమంది సారోళ్ళు వచ్చారు మిమ్మల్ని చూడడానికి వచ్చారు ఎందుకు వచ్చారు చెప్పాలి పెద్దలు ఎందుకు వచ్చారమ్మా మిమ్మల్ని చూసి వారు యేసు ప్రభు గురించి మీకు చెప్పాలని ఎంతో దూరం నుంచి కొన్ని వందల కిలోమీటర్ నుంచి ఈ ఊరు తెలియదు ఇక్కడ మీరు తెలియదు ఎవరు తెలియదు కానీ దేవుడు మీకోసం వాళ్ళను ఇక్కడ పంపించారు కాబట్టి వాళ్ళు వాక్యం చెబుతారు మనము కొద్ది నిమిషాలు మీరు వాక్యం వినాలి ఈ సమయంలో మన మధ్యలో చంద్రశేఖర్ సార్ గారు ఉన్నారు వారి కాలేజ్ ప్రొఫెసర్ చేస్తున్నారు వారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు దచ్చే సంత నోటి మీద పిల్లలు పిల్లలు సైలెంట్ ఎక్కడ చిన్న శబ్దం రాకూడదు ఇంకా ఓకేనా ఎవరు అరవకుంటే తిరిగి వాళ్ళకు మళ్ళీ చాక్లెట్ ఇస్తాం అరవకుంటే చాక్లెట్ ఇస్తాం ఈ సమయంలో సార్ వస్తారు చంద్రశేఖర్ సార్ వచ్చి మనకు వ్యాఖ్యలు అందిస్తారు పిల్లలు మీరు ఎంతో మంచిగా పాట పాడినరు మీరు మీరు పాట పాడుతుంటే నాకే ఎంత మంచిగా అనిపిస్తుంది ఎంత త్వరగా నేర్చుకున్నారు ఇంత బాగా పాట పాడినరు మీకు ఇంకెన్ని పాటలు నేర్పించినా మీరు ఇటర్నే నేర్చుకుంటారు మీకు చాలా ఆశ ఉంది కదా నేర్చుకోవాలని స్కూల్లో కూడా ఎన్ని నేర్చుకుంటారా టీచర్ చెప్తా ఉంటే ఏబీసీడీలు ఆ ఇలా అవన్నీ నేర్చుకుంటుండ్రా నేర్చుకొని బాగా మళ్ళీ పరీక్షలు పాస్ అవుతున్నారా బాగా పరీక్ష మళ్ళీ బాగా చదువుకుంటారా మీకు కొన్ని చిన్న విషయాలు కొన్ని బైబుల్లో ఏమి రాయబడ్డాయో కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను నేను చెప్పక ముందు నాతో పాటు ఇంకొక స్నేహితుడు ఉన్నాడు అంకుల్ చక్రవర్తి అంకుల్ ఈ అంకుల్ మీకు కొంత వాక్యం చెప్తాడు పెద్ద మీరు కూడా వినాలా ఎందుకంటే దేవుని వాక్యం అన్నప్పుడు పిల్లలే కాదు పెద్దలకు కూడా అది వర్తిస్తది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా వినండి ఎందుకంటే మీ హృదయంలో సమాధానం రావాలంటే సంతోషం రావాలంటే మీకు ఇది అవసరం మీరు ప్రాంతంలో ఎంతో కష్టాలు పడుతున్నారు కనిపిస్తున్నాయి కనలే ఎంతో శ్రమను పడుతున్నారు ఎంతో బాధను అనుభవిస్తున్నారు కానీ అసలు మీ హృదయంలో సమాధానం ఉండాలా ఇవి ఉంటాయి సమస్యలు ఉంటాయి కొంతకాలం ఉంటే దాని తర్వాత పోతా ఉంటాయి కానీ అసలు మీ హృదయంలో సమాధానం రావాలా దాని తర్వాత ఈ లోకంలో ఉన్న ప్రతి విషయంలో మీరు విజయం పొందుతారు మీ కష్టాల మీద మీరు విజయం పొందుతారు ఆ సమాధానం రావాలంటే ఏం చేయాలనే విషయాలు కొన్ని మనతో పాటు డాక్టర్ చక్రవర్తి గుంటూరు ప్రాంతీయుడు ఈ ఉదయకాలం ఇక్కడికి వచ్చాడు మనతో పాటు మీ పాటు కొన్ని వాక్యం బైబుల్లోని కొన్ని విషయాలని పంచుకుంటాడు జాగ్రత్తగా వినండి మీరు జాగ్రత్తగా వింటే మీకు విశ్వాసం కలుగుతుంది విశ్వాసం ఉందనుకో దేవుని మీద ఎటువంటి సమస్య దూరం అయిపోతుంది కాబట్టి విశ్వాసం రావాలంటే మీరు జాగ్రత్తగా వినాలా కొంచెం ఓపికతో వినండి చక్రవర్తి గారు అందరికి వంద అందరికి వంద అందరు బాగున్నారా సరే కొన్ని నిమిషాలు దేవుడి మాటలు చెప్పుకుందాం రోమిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచ్చిన దగ్గర నుంచి చూసుకుందాం దీంట్లో ఏం రాసిందంటే క్రీస్తు యుక్తకాల ముందు భక్తి భక్తిహీనుల కొరకు చనిపోయాను చూడండి మనం ఒకసారి గమనిస్తే మీ మీ దగ్గరికి ఎంతో మంది మాకులాగా వచ్చి వెళ్ళిపోతూ ఉండి ఉంటారు వచ్చిన ప్రతి ఒక్కరు ఏం చేసి ఉంటారు ఏం చేసి ఉంటారు మీకేదన్నా మంచి నీళ్లు లేవు మంచినీళ్ళు అందించుంటారు రోడ్లు సరిగ్గా బాగాలేవు రోడ్లు వేసుంటారు ఇళ్ళు సరిగా లేవు ఇళ్ళు కట్టించి పెట్టుంటారు కదా ఇవన్నీ చిన్న చిన్న చిన్న చిన్న కానీ మీ గురించి ఎవరైనా మీకు ఏదైనా ఆరోగ్యం బాగా పోతేనో చనిపోయే స్థితిలో ఉంటేను మీరు చనిపోవద్దు మీ మీ మీకు బదులు నేను చనిపోతాను అని వచ్చేవాళ్ళు ఎవరిని ఉన్నారా మీకోసం నా కోసం కానీ మన కోసం ఎవరి ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి ఆ ఇబ్బంది నేను పడతాను మీ బదులు మీకేం ఇబ్బంది లేదు మీరు అట్లాగే ఉండండి నేను పడతాను నేను వచ్చేవాళ్ళు మనకి ఎవరికైనా ఆరోగ్యం బాలేదు మనకి ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేదు అమ్మ అమ్మ ఒక్క నిమిషం నేను ఎక్కువసేపు చెప్పను కొద్దిసేపు కొద్దిసేపే చెప్తాను జాగ్రత్తగా వినండి విన్నది అర్థం చేసుకోండి ఎవరైనా మనకి సమస్య వచ్చింది అని అంటే ఆ సమస్యను తీర్చేది నేను మీకు ఇబ్బంది చూసుకునేది నేను అని ఇప్పటివరకు ఎవరైనా వచ్చిన వాళ్ళు మీ దగ్గరికి పోనీ మీ తల్లిదండ్రులు మీకోసం అంతగా ఏదన్నా త్యాగం చేశారా మీకోసం మిమ్మల్ని కన్నారు కదా తల్లిదండ్రులు లేదంటే మీరు కన్నారు కదా పిల్లల్ని వాళ్ళ కోసం వాళ్ళకి ఏదన్నా ఆపదొచ్చింది చనిపోయే ప్రమాదం ఎవరైనా అతని ప్రాణం తీసుకోవద్దండి నా ప్రాణం తీసుకోండి ఆయన వచ్చేవాళ్ళు ఎవరిని ఎవరు లేరు ఎవరికి వాళ్ళే కదా అయితే మనందరి కోసం ఒక ఆయన మాత్రం పనిచేశాడు ఎవరంటే యేసుప్రభు మనం చేసేటువంటి పాపాల నిమిత్తం మనం మనకున్నటువంటి వ్యసనాల నిమిత్తం మనకున్నటువంటి సకలమైనటువంటి దుర్నీతి ఎవరు కూడా మెచ్చుకోలేని ఆ పన్నులన్నిటి నుంచి మనకు విముక్తి కలిగించడం కోసం ఆ పాపాల నుంచి ఆ శాపాల నుంచి కాపాడటం కోసం ఆయన శిలువలో వేలాడబడ్డాడు చూడండి ఏదన్నా తప్పు చేశారనుకోండి ఎవరైనా ఏం చేస్తారు తల్లిదండ్రులు అయితే కోపం వస్తే కొడతారు ఏదైనా పంచాయతీ పెట్టి తప్పు వేయాలనుకోండి చెట్టు కట్టి కొట్టాలను లేకపోతే ఇంకేదన్నా చేయాలని అని అనుకున్నారనుకోండి ఒక ముప్పై నలభైయో కరడా దెబ్బలు కొట్టారు ఓర్చుకోగలుగుతారా ఓర్చుకుంటారమ్మా ఎవరైనా పెద్ద కర్రోట్టు తీసుకుని వరుస కొట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి ఊర్చుకుంటారా చులుకను నొప్పను బాధను ఏదో ఒక రకంగా అది మనం తట్టుకోలేని పరిస్థితి అని చెప్పి నేను బరాదించలేను ఆపే అని చెప్పి మనం వాళ్ళు ఏం చేస్తామంటే ప్రతీలాడుకుంటాం నాకు ఈ శిక్ష వేయొద్దు నన్ను అలా కొట్టద్దు నేను ఇక చేయను అని కానీ ఏ పాపం లేకపోయినా ఏ దోషం లేకపోయినా ఏమి తెలియకపోయినా ఆయన ఏంటంటే యేసు ప్రభు అనేవారు నీ గురించి నా గురించి మన శాపాల గురించి మన పాపాల గురించి చనిపోయిన ఆయన ఈ భూమి మీద ఆయన ఒక్కడే ఉన్నారు ఇంకెవ్వరూ లేరు ఆయన కాకుండా ఏ మనిషుడు కాని ఏ దేవుడు కానీ భూమి కింద కానీ భూమి పైన కానీ ఆకాశంలో కానీ ఒక మనుషుడు కోసం కాని ఒక దేవుడు కోసమే కానీ చనిపోయిన వ్యక్తి లేనే లేడు అలా చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే అది కేవలం యేసు ప్రభు మాత్రమే ఆయన ఎందుకు చనిపోయాడు అనంటే కేవలం మనల్ని పాపంలో నుంచి విముక్తి కలుగజేయడం కోసం ఏంటి పాపం అంటే ఏంటి పాపం అంటే ఎక్కడుంది అనేది అంటే దేవుని మాటను వినకపోవడమే పాపం తప్పు అంటే ఏంటి మన దృష్టిలో తప్పు అంటే ఏంటి చిన్నపిల్లడున్నాడు తెలుసో తెలియకో పక్కింటి నుంచి ఏదైనా దొంగతనం చేసుకొస్తాడు తప్ప కదా మనకేదన్నా రోడ్డు మీద దొరికింది మన కాలు వస్తువు మనం తీసుకొచ్చుకున్నాం తప్ప ఉపాది తప్పు అనేనంటే ఏంటంటే ఎదుటి వారిని మన వలన బాధ పెట్టించేది దాని తప్పు అని నేను అనుకోవచ్చు కదా అలాంటి తప్పు ఎప్పటికీ చేయకూడదు ఆ తప్పు అది అబద్ధమే కానీ దొంగతనమే కాని వ్యభిచారమే కాని తాగుడే కానీ ఏదైనా సరే ఒక దాని నుంచి ఇంకో వ్యక్తిని మనం బాధ ఉంటే గనక ఆ పనిని మనం చేయకూడదు ఇది దేవుడికి ఇష్టం లేని పని ఎందుకు దేవుడికి ఇష్టం లేని పని మనం చేయకూడదు మనకి దేవుడు స్వేచ్ఛించారు కదా మనం చేయచ్చు కదా అని అంటే దేనికోసం చేయకూడదు అంటే దేవుడు దాన్ని ప్రేమించడు కనుక రెండోది ఏంటంటే దేవుడు ఉచితంగా మన మనం పీల్చి ఇప్పుడు తోలుతున్న గాలి ఉంది ఎవరిచ్చారు ఎవరిచ్చారమ్మా ఒక వంద రూపాయలు నా జేపులో డబ్బులు ఉన్నాయి డబ్బులు ఇస్తాను ఎవరైనా గాలి కొనుక్కొచ్చి నాకు ఇస్తారా నా చేతిలో పెడతారా అమ్మా ఈ ప్రపంచం మీద ఈ భూమి మీద మనిషి తయారు చేయీలేదు గుండు శూది దగ్గర నుంచి పైన తిరిగే విమానం వరకు కానీ ఇక్కడ కూర్చొని ఉంటాను కొద్దిసేపు ఏదైనా గంట టైం ఇస్తాను మంచినీళ్ళు ఏమైనా తయారు చేసి తీసుకొచ్చగలుగుతారా మీ చేతులతో గానీ మీకున్న మీకున్న ఏమన్నా అవకాశాలను ఉపయోగించుకొని మంచి నీళ్లను తయారు చేసి ఇస్తారా ఈ పక్కనే పెద్ద చెరువు ఉంది ఆ చెరువును చక్కగా ఏమి లేకుండా భూమిలాగా చేసుకోగలుగుతారా భూమి గాని గాలి గాని నీరు గాని ఆకాశాన్ని గాని వర్షాన్ని గాని మనం తింటున్నటువంటి ప్రతిది సమస్తము దేవుడు మన కోసం అప్పచెప్పాడు మన కోసం ఇచ్చాడు చూడండి మనం ఎంతో కాలం నుంచి వేటాడుకొని చేపలను కాని కోళ్ళను కానీ మేకలను గాని గొర్రెలను కానీ ఇంకేదన్నా దొరికితే వాటి అన్నిటిని కాని పశువుల్ని పక్షుల్ని సమస్తం తింటున్నాం కానీ వాటిని పుట్టించింది ఎవరు వాటిని మనం తయారు చేసుకోగలుగుతావా వాటిని మనం తయారు చేసుకోలేము వాటిని మనందరి కోసం దేవుడు ఊహించి మన సుఖం కోసం మన సంతోషం కోసం మనం ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే తన చేతులతో తయారు చేశాడు అంతేకాదు కానీ దేవుడు ఇంకో పని కూడా ఏం చేశాడనంటే అయన నోటి మాటతో నోటి మాటతోనే నేను మాట్లాడుతున్నాను కదా నేను మాట్లాడుతున్నాను కదా నేను మాట్లాడతా మాట్లాడతా మీకందరి చేతుల్లో మీ అంత బరువు బంగారం గాక అన్నాను మీ అందరు కష్టాలు తీరిపోతాయి కానీ ఆ మాట అన్న వెంటనే సాధ్యం కానీ దేవునికి సాధ్యమైంది ఆయన ఏం చేశాడో తెలుసా ఈ భూమి కలుగునుగాక అనగానే భూమి కలిగింది నీరు కలుగునుగాక అనగానే నీరు కలిగింది పశువులు పక్షులు సకల చల జీరా జీవరాశులన్నీ కనుగును గాక అన్నాడు నోటి మాటతో కలిగింది కాని మనుషులు ఏం చేశారో తెలుసా ఆకాశం నుంచి పాదాలు గాక కిందకు వంగి ఒక మట్టిని తీసుకొని ఆయన చేతులతో దాని మట్టిని ఒక రూపాన్ని తయారు చేసి దానికి ముక్కులు పెట్టి ఈ నాసిక రంధ్రాలు వీటిని పెట్టి వీటిల్లో ఆయన జీవాన్ని ఊదాడు జరిగిందంత సమస్తం ఆయన నోటి వాకుతోనే జరిగింది మనిషిని మాత్రం తన రూపం చొప్పున తన ప్రణాళిక చొప్పున తన రూపంలో తన కోసం ఆయన ఎలా అయితే ఉండాలనుకున్నాడో అదే విధంగా మనిషిని తయారు చేశాడు కానీ మనిషి ఆయన చేసిన మేలును మర్చిపోయి వెంటనే ఆయన చెప్పిన మాటను వినకపోవడం వల్ల శాపగ్రస్తుడయ్యాడు దేవునితో సహవాసం చేసి ప్రతిరోజు దేవునితో మాట్లాడేవాడు ఏం జరిగిందంటే దేవుడు చేయొద్దన్న పని చేయడం వల్ల తినోద్దన్న పండుగను తినడం వల్ల ఏం జరిగిందంటే మొట్టమొదటి ఆయన సన్నిధిలో నుంచి ఆయన సహవాసంలో నుంచి నెట్టి వేయబడ్డాడు గెంటివేయబడ్డాడు రెండోది చేసిన తప్పు మరణాన్ని కోరి తెచ్చుకున్నాడు మరణాన్ని కోరి తెచ్చుకున్నాడు చూడండి అమ్మ ఒక నిమిషం నేను అయిపోయింది ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఈ భూమి మీద బాగా బలమైన వస్తువు ఏంటమ్మా బాగా బలమైన వస్తువు ఏంటి ఇనుము ఇను కదా ఇనువుని ఎవరైనా వంచగలుగుతారా దాన్ని తయారు చేయగలుగుతారా చేయలేదు కాని ఆ నిప్పు ఆ ఇను కరిగించగలిగిన శక్తి దేనికి ఉంది అని నిప్పుకుంది దేనికి నిప్పు నిప్పు కదా ఆ నిప్పుని మనం చేతితో పట్టుకుని వెళ్ళలేం తిరగలేం ఆ ను అంటే మహాప్రమాదం కాని దానికి శత్రు ఎవరు నీరు కదా మరి ఆ నీరుని మనిషి తాగుతున్నాడు అంటే నీరు కన్నా ప్రమాదకరమైనవాడు మనిషి కదా మరి మనిషికి ఇంకోటి ఉంది ఏంటి మరణం ఆ మరణాన్ని జయించాలి అని అంటే మనలో ఏమి ఉండాలంటే ప్రార్థన ఉండాలి దేవుడు ఉండాలి దేవుని సహవాసం ఉండాలి ఏ రోజైతే దేవుడు మనతో ఉండి దేవుని సహవాసం మనలో ఉంటుందో మరణం ఏమీ కాదు మరణం మనల్ని ఏమీ చేయలేదు కాబట్టి వీటన్నింటినీ జ్ఞాపకం చేసుకుని గుర్తు తెచ్చుకొని ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చింది దేనికోసం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన ఏమీ అడగట్లేదు గాని మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని అడగట్లేదు మన దగ్గర ఉన్నటువంటి అంతస్తులు అడగట్లేదు విలువైనవి ఏమీ అడగట్లేదు మనం ఏంటంటే మంచి హృదయంతో దేవుని సన్నిధిలో గనక చేరితే మనం ఏది ఆశించినా కూడా అది దేవుడు మనకి ప్రాప్తిస్తాడు మన చేతిలో పెడతాడు అంతేకాదు కాని మనము మన పిల్లలు పిల్లల పిల్లలు తరతరాలు ఆశీర్వదించబడతారు దీవించబడతారు ఒకవేళ మనిషిగానే ఉండి ఈ లోక అజ్ఞానంతో ఉండి ఈ లోక సహవాసంతో కనుక ఉంటే దేవునికి వ్యతిరేకంగా కనుక మనం జీవిస్తే ఏమవుతుందంటే ఒక దినం వస్తుంది ఆ రోజు మనం చనిపోతాము చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే అగ్నిలో కాల్చి వేస్తాడు దేవుడు ఎందుకంటే నువ్వు బ్రతికున్నప్పుడు నాకు పనికిరాలేదు నువ్వు బ్రతికున్నప్పుడు నేను మీ మీ మందికి ఎంతో పంపించాను ఎంతోమందితో సువార్త అందజేయించాను కానీ మీరు పట్టించుకోలేదు లెక్క చేయలేదు మీరు మార్చి మారాలి మారాలి మారాలని చెప్పినా కూడా మీరు దాన్ని లెక్క చేయలేదు కాబట్టి మీకు శిక్ష ఇది అని దేవుడు వేస్తాడు అదే మనం మారు మనసు పొంది పాప్తీసం తీసుకొని దేవుళ్ళు కనుక ఉంటే దేవుడు పైనుంచి చూస్తా ఉన్నాడు ఎందుకంటే ఈ లోకాన్ని అంతా సృష్టించింది ఈ భూమి పైన ఉన్నదంతా మనిషిని ఏలమని మనుషుని సుఖం కోసం మనుషుని కోసమే ఎక్కడో లేదు అన్నీ కూడా విలువైన ప్రతి ఒక్కటి భూమిలోనే ఉంది మనం పెట్టుకునే బంగారం కాని మనం వెతుక్కునే వజ్రాలు కాని వైడూర్యాలు కాని కెంపులు కాని ఇంకేదైనా ఇంకేదైనా ఇంకేదైనా పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ప్రతీది ప్రతీది ఈ భూమిలోనే ఉంది దాని వాడుకోమని దానికి యజమానిగా మనల్నించాడు ఇంత ఉచితంగా మనకి ఇచ్చిన దేవుడికి మనం ఏం చేయాలి అని ఆయన ఒకే మాట చెప్తున్నాడు ఆయన్ని మన పూర్ణ ఆత్మతో బలముతో శక్తితో మన జీవం ఉన్నంతకాలం ఆయన మనం ఏం చేయాలంటే ప్రేమించాలి ఆరాధించాలి ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటని మనం తూజా తప్పకుండా పాటించాలి దొంగతనం అనేది పనికిరాదు వ్యభిచారం అనేది పనికిరాదు తాగుడనేది పనికిరాదు ఎటువంటి వ్యసనాలు ఉండకూడదు మనం ఏం చేయాలి అని ఇన్ని ఉచితంగా మనకి ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించేవారిలాగా ఉండాలి మనం ఆయన కోసం జీవించేవారిలాగా ఉండాలి ఆయన ఆజ్ఞలను మనం గై కొనే లాగా ఉండాలి ఆయన కట్టడలను మనం ఆచరించేవారిలాగా ఉండాలి అవి చేయలేకపోతే మరి మనం బ్రతికుండి వృధా బ్రతికుండి ఏ విలువ లేకుండా ఎట్లా ఉన్నా చనిపోయిన తర్వాత మాత్రం మనకు శిక్ష తప్పదు ఆ శిక్షను తప్పించుకోవాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే దేవుడు వైపు చూడాలి ఎందుకంటే మనం ఇంకా పాపులుగా ఉన్నప్పటికీ ఆయన మన పాపాల కోసం మన మరణ మన వ్యసనాల కోసం మరి ఆయన మరణించాడు ఆయన వేసుకున్నాడు ఆ శిక్షని ఆ శిక్ష మనం బరాయించాల్సింది కాబట్టి మనం ఉచితంగా ఆయన జీవాన్నిచ్చి ఉచితంగా ఇవన్నింటినీ కలుగు చేసి ఆయన మన కోసం మళ్ళీ ప్రాణాన్ని అర్పిస్తే మనం ఏమిస్తున్నాం ఒక్క మాట ఒక్క మాట మనం దేవుడు చెప్పింది వినట్లేదు దేవుడు ఆజ్ఞానం మనం గైకునట్లేదు కాబట్టి ఈరోజు మీరు తీర్మానం చేసుకోండి మేమే కాదు కానీ ఇంక మీద మీ దగ్గరికి ఎవరు ప్రార్థన చేసినా సరే మీరు ఇట్లాగే చక్కగా గుమ్ముకూడి కొద్దిసేపు దేవుడు మాటలు విని వాటిని మీ హృదయంలో ఉంచుకోండి ప్రార్థన చేయాలో నేర్చుకోండి రోజు కొద్దిసేపు అందరు ఎట్లాగే కూర్చొని ఎవరిని ఉన్నా లేకపోయినా ప్రార్థన చేసుకోండి దేవుని భయంతో దేవుని భక్తితో మీరందరూ ఎదగాలని దేవుడు అటు జ్ఞానాన్ని మీకు ప్రసాదించాలని మీ ఊరికి దేవుడు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాలని దేవుణ్ణి ఒకసారి కోరుకుంటూ మరి ఇప్పటివరకు మీరు ఓపికగా విన్నందుకు మీకు ఇంకొకసారి ప్రత్యేకమైనటువంటి వందనములు అర్థమయ్యి విన్న ఒకసారి హల్లు చెప్పండి un día un coxarí un coxarí